నిర్గమకాండం నిర్గమకాండము పదమూడవ అధ్యాయం మరి మన కొన్ని రోజుల నుంచి ఈ నిర్గమకాండ అధ్యాయ ధ్యానం చేస్తున్నాము మరి అతి అతి శ్రేష్టమైనటువంటి యొక్క విషయాలను దేవుడు మాట్లాడుతుంటున్నాడు నిర్గమకాండం పదమూడవ అధ్యాయం ఒకటో వచ్చినాము మరియు యహోవా మోసతో ఇరాగు సెలవు ఇచ్చను దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతూ మోసతో ఒక ఆజ్ఞాయిస్తున్నాడు తులుచూలు మొదటి సంతానం మనుషుల్లో కావచ్చు పశువుల్లో కావచ్చు మొదటి సంతానం నాకు అర్పించాలా అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు అంటే మొదటి సంతానం అంటే ఎట్లా ఏ విధంగా దేవుని కోసం ఇవ్వాలా ఆ ఇచ్చినటువంటి మొదటి సంతానం దేవునికి ఏ విధంగా వాడబడాలా ఏ విధంగా దేవుని పరిచయం చేయాలేకంగా దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాము ప్రత్యేకంగా దేవుడు ఆజ్ఞాయిస్తుంటున్నాడు మోసకు మొట్టమొదటిగా నువ్వు చెప్పవలసిన పని ఏంటంటే మొదటి తొలిచూలు నాకు సమర్పించాల ఒకసారి మొదటి తొలిచూలు సమర్పించిన తర్వాత అతడు దేవుని సొత్ ఉంటాడు మనము మొదటి సమయలు గ్రంథంలో చూస్తా ఉంటాం అన్నా ఎలక నాకు ఉన్నటువంటి సంతతి ఆయన పేరేందండి సమయాలు సమయలు భక్తును కూడా దేవుని సమర్పించున్నారు మరి ఆయన ఎంత పెద్ద ప్రవక్తగా అయి ఉంటున్నాడు ఎంత గొప్ప సేవకుడుగా అయినారో మనం చూస్తుంటున్నాం మరి అతను ఎంత గొప్ప సేవకుడు అంటే నా మటుకు నిన్ను చాలా సార్లు ఆశ్చర్యపడుతూ ఉంటాను ఆయన గొప్ప రాజు రాజు కాదు గొప్ప వ్యక్తి ప్రవక్త ఇద్దరు రాజులు ఆయన అభిషేకం చేసినట్టు చూస్తూ ఉంటాం సమయలు వక్తులు ఇద్దరు రాజు పేర్లు ఇద్దరు రాజులను ఆయన అభిషేకం చేశాడు ఒక రాజు అత్యయపడి ఆయొక్క అభిషేకం పోగొట్టుకున్నాడు ఇంకా ఒక్క రాజు దేవుని కోసం చాలా వాడబడి ఉంటున్నాడు అది మొదటి తొలి చులు తర్వాత ఆ విధంగా ఉంది కానీ ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నా అంటే ఏ విధంగా ఉండాలి ఆ వ్యక్తి దేవునికి సమర్పించిన తర్వాత మొదటి సంతానం దేవునికి ఇచ్చిన తర్వాత దేవాలయంలో అతడు పెరుగుతున్నాడు దేవాలయంలో ఉంటాడు ఆయన దేవుని వాక్యం ధ్యానం చేస్తా దేవుని కోసమే ఆయన జీవితం అంతా కూడా సమర్పించేవాడుగా ఉంటారు మరి అది దేవుడు మరి మోసకు బయలుపరిచి రెండోది ఏంటంటే వాక్యం ను బాగా ధ్యానం చేస్తా ఉంటారు మీరు ఒక వాక్యం చెప్పాలని చాలా త్వరగా తీసి చవి చెప్తా ఉంటారు అట్లా వాక్యం వాళ్ళు పాటించాల మూడవ విషయం మూడో విషయం ఏంటంటే ఎవరైతే దేవుని కోసం సమర్పించబడతారు ఎట్టి పరిస్థితులు అయినా కానీ అడగకూడదు చందలు తీసుకోకూడదు పౌలు భక్తులను మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం పౌరు భక్తులు దేవునికి సమర్పించిన తర్వాత దేవుని సేవ కోసం అంకితమైన తర్వాత ఆయన ఒక వృత్తి నేర్చుకున్నాడు ఏ వృత్తి అంటే డేరలు గుడేలు కుట్టి దాంట్లో వచ్చిన దాంతోనే ఆయన ఆయన జీవనోపాధి గడుపుతూ ఆయన దేవుని పరిచయం చేసినట్టు మనం చూస్తూ ఉంటాం ఒకే ఒకసారి ఫిలిపిస్ సంఘంలో ఆయన తీసుకున్నట్టు చూస్తాం కానీ ఆయన జీవితంలో ఎక్కడ కూడా తీసుకోలేదు అలాంటి సమర్పణ కలిగి ఉండాలి ఎప్పుడైతే ఎవరు దేవుని మీద సంపూర్ణ ఆధారపడి ఉంటారు మనం ఏం నేర్చుకుంటున్నాం దేవుని మీద ఆధారపడాలని నేర్చుకుంటున్నాం ఎవరో దేవుని మీద ఆధారపడి దేవుని కోసం పరిచయం ఉంటారు అతి ఎక్కువగా వాళ్ళు వాడబడతారు ఆశీర్వదింపబడతారు మనకు కావాలండి ఆశీర్వాదాలు కావాలని దేవుని కోసం వాడబడాలి దేవునికి సమర్పిస్తే మళ్ళీ తిరిగి చూడకూడదు సమయంలో భక్తులు మళ్ళీ తిరిగి రాలేదు అమ్మ నాయన కూడా రాలేనా సంపూర్ణగా దేవుని కోసమైనా వాడబడినది చూస్తుంటున్నాం ఈ రోజు మనం ఇక్కడ తరఫు అవుతా ఉన్నాం ఇక్కడ దేవుని కోసం వాక్యం ధ్యానం చేస్తున్నాం వాక్యం పడుతున్నాం మనం ఇతరులకు చెప్పేవారుగా మనం ఈ రోజు సిద్ధపడి ఉంటున్నాం నేను మొన్న క్రైస్తవ మతంలో ఏముందండి విశ్వాసమే ఒకవేళ విశ్వాసం లేకుండా నువ్వు ఎంత చేసినా గానీ వ్యర్థమే అని మరి మన విశ్వాసంలో ఉండి మనకు ప్రయాణం చేస్తుంటున్నాం మరి ఇక్కడ మోసే నేను పొద్దున్న ధ్యానం చేస్తున్నాను మోసేతో మాట్లాడుతున్నాను పద్నాలుగు అధ్యాయ నిర్వహకం పద్నాలుగు అధ్యాయుల మాట్లాడుతున్నాను ఇంకా నువ్వు ఎందుకు నాది చూస్తున్నావు నువ్వు కొనసాగించవు ప్రయాణమును నువ్వు కొనసాగవు ఎల్లు నువ్వు ఎనక చూడకు అప్పుడు మోసేయమంటే ఆయన చేతున్న కర్రీ తిప్పగానే రెండు రూపాయలు అయినట్టు ఉంటాం ఎంత దేవుని సన్నిధానం నుండి ఎంత వినయ విధేయతతో ఉన్నట్టు చూస్తుంటున్నావు వినయ విధేయత చాలా అవసరం దేవుని సేవకులకు దేవుని బిడ్డలకు దేవుడు నాతో ఉన్నాడు గర్వంగా ఉన్నట్టు చూడలేదు మనం సర్వజ్ఞానం నాకుంది ఎక్కడ గర్వంగా ఉన్నట్టు చూడలేదు మనం ఆయన ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడి దేవునితోనే ఆయన సాహసం చేసినట్టు చూస్తుంటున్నాం అంతకుముందు పద్నాలుగు ఆధ్యాయులు చూస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు కొంత ఉంది మాకు అక్కడ పార్టీ సమాధి పెట్టడానికి కూడా స్థలం ఇవ్వకపోయే వాళ్ళు ఎందుకు పట్టుకొచ్చిన మమ్మల్ని ఇక్కడికి ఈ అరణ్యంలో మమ్మల్ని ఏం చేస్తా ఉన్నాను ఆయనకి ఏమాత్రం కోపం రాలేదు సహనము సహనము కలిగి ఉండాల నాకు అనిపించింది ఆ వాక్యం చదివిన తర్వాత అరే ఇది నా కోసం ఉంది కదా అనిపించింది నాకు సహనం చాలా తక్కువ చాలా తక్కువ సహనం మరి అనిపించింది ఇది నా ఉంది కదా అనిపించింది ఎందుకంటే ఒకవేళ ఆ సహనం లేకపోతే దేవుతో మనము సాహసం చేయలేము దేవుని పరిచయాలు ఉండలేము దేవునికి సాక్షి బిడ్డలకు ఉండడానికి ఏమాత్రం ఆస్కారం మనకు లేదండి అందుకోసం మరి దేవుడు ఇక్కడ మాట్లాడు నీ మొదటి తొలచులు నాకు సమర్పించాల మొదటి తొలచులు నాకు సమర్పించాల మా మొదటి వాణి అయితే కాదు చివరి వాణి కాబట్టి చివరి వాణి అయినా కానీ దేవుడు నన్ను వాడుకుంటూనే సంతోషపడతా ఉంటాను మొదటి అని కాదు కానీ దేవుడు చివరి వాళ్ళే ఎక్కువగా పైకి లేపిన చూస్తూ ఉంటాం బైబుల్ చివరి వాళ్ళు చాలా పనిచేస్తూ ఉంటారు వాళ్ళు మరి నేను కూడా ఆ కేటగిరీలో ఉన్నా ఆలోచన చేస్తా ఉంటాను ఎందుకంటే నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను నీ జీవితం దేవుని కోసం అంకితంతో లేకపోతే దేవుని సమర్పించకపోతే నీలో సహనం లేకపోతే యహాంస్ వార్త పదిహేను అధ్యాయంలో ఫలించే వారేగా మీరు లేకపోతే మనం లేకపోతే మాత్రము వెళ్తుల మేము ఎవరి సార్త పదేనా పదే మాట్లాడుతూ ఉంటారు ద్రాక్ష వల నేను తీగల మీరు ఆ తీగకు ద్రాక్షకు వేరైపోతే మన బతుకు ఏమైతే ఒక్కసారి మనం దాన్ని విడదీసి మాట్లాడితే ఎట్లా అంటే నా ఘర్కన ఘాట్క మేము ఎన్నిసార్లు ప్రాణం చేస్తా ఉంటాం ఇప్పుడు కూడా వస్తే మాట్లాడతా ఈ రోజు మనం పోతున్నా కేవలం దేని కృపానే కదా మేము వెళ్తున్నాం మాకు ఎటువంటి ఆటంకం ఉండదు ఎందుకంటే ఆయన రక్షకుడు మాకు ఉన్నాడు కాబట్టి కానీ ఆ వాక్యం లో పనిచేస్తుంది కాబట్టి మనం ఉండలేమండి రాత్రి అయినా పగలైనా ఏ సమయంలో అయినా కానీ దేవునికి సిద్ధపడి ఉంటున్నాం దేవుని సమర్పించుకుంటున్నాం దేవుని సేవ కోసం నాకు కొన్ని ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తా ఉంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తా ఉంటుంది దేవుని సేవ కోసం అవును ప్రభావితం కొంచెం ఆగండి చెప్పేవాళ్ళు ఒక్కొక్క రన్ ఇప్పుడు పోయినా కానీ బుర్దలో కూర్చోలేము కదా మనం టూ మంత్స్ ఆగండి మీతో తప్పకుండా ఉంటాం నేను బ్రదర్ పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం కాదు ఇదే సంవత్సరంలో ఆదిలాబాద్ ప్రాంతంలో పోయినాం నేను పుట్టిన ప్రాంతంలో నిన్న నాకు ఫోన్స్ చేసి ఏం చెప్తానంటే అన్నా నేను ఉండే దానికంటే ఇంకొక ప్రాంతంలో నాకు ఒక డెబ్బై మందితో సంఘం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ల్యాండ్ కూడా ఇచ్చారు దేవుడు మీరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నేను ఎంత నిలబడ్డాను ఇక్కడ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నేను నన్ను దేవుళ్ళు సంతోషించాలని చెప్పినాను దేవుడు మాధవరం కార్యం చేసిండవచ్చు మమ్మల్ని ఆరాధన చేయడం మమ్మల్ని మొక్కడం మంచి పద్ధతి అది దేవుడు ఎవరితోనూ అయినా మాట్లాడుతూ ఉంటాడు మొదటి హంస వార్తలో మాట్లాడుతూ ఉన్నాను నానా సమయంలో నానా రకంగా తన సేవకుల దేవుడు మాట్లాడిన దేవుడు ఈ రోజు మాట్లాడడం మొదలు పెట్టి మీరు నమ్మరు నమ్మారు నేను ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతూ ఉంటాను నేను ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాను ఎప్పుడు నేను వాక్యం చదువుతా ఉంటాను దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మరి మీరు ఎప్పుడు వాక్యం చదివారా మీరు చదువు దేవుడు మాట్లాడతారు మీతో కూడా మరి నేను చెప్తున్నాను వాక్యమే దేవుడు ఇంకా ఎవరు మాట్లాడమన్నది మొట్టమొదటిగా ఎప్పుడైతే వాక్యం చదువుతూ ఉంటావో దేవునితో మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు చేయవలసిన పనులన్నీ కూడా అలా షెడ్యూల్ అంతా కూడా కనబడతా ఉంటాయి వాక్యంలో ఒకళ్ళ వాక్యం చదవకుండా ఏదో రకంగా బయటకు వచ్చినాం అనుకోండి మన జీవితం అంత అధూరం ఉంటది అగాధం ఉంటది దానికి ఒక లెక్క ఉండదు మనం లెక్క ఉండదు దేవుని సమర్పణలో దేవుడు మోసీతో మాట్లాడుతూ మోసే మోసతో ఎందుకు మాట్లాడి అవసరం వచ్చింది మోసే ఒక్కడే దేవునికి అనుకున్న నడుస్తా ఉన్నాడు ఆరున్నర లక్షల జనాలున్నారు అక్కడ మొత్తం సంత లెక్క పడిన లక్షల జనాలు వాళ్ళు మోసతో ప్రయాణం చేస్తున్నారు ఆ సమయంలో మోసతో అన్ని కూడా ఉన్నారు ఐగుప్తులు చాలా మంది మారేను ఐగుప్తులు చాలా మంది మారేను మోసతో ప్రయాణం చేస్తున్నారు ఐగుప్తులే వస్తలే ఇస్రాయల్ వాళ్ళే వస్తలేరు మోసతోని ఐగుప్తులు కూడా ప్రయాణం చేస్తున్నారు కొంత వదిలేశారు గొరవని ఇవన్నీ అదుపుతులు చూసిన తర్వాత నిజమైన దేవుడు మోస దేవుడు అని కొంతమంది వాళ్ళు కూడా ఐగుప్తులు వచ్చి ఉంటున్నారు మరి చూడండి మార్పు అంటే వ్యక్తిగతంగా జరగాల మార్పు ఒక గ్రూప్ లో జరగదు వ్యక్తిగతంగా ఆ మార్పు జరగాల ఆ మార్పు మనం ఇక్కడ చూస్తా ఉంటాం ఇరవై వేల మందిని మోసే నడిపిస్తున్నాడు ఒకే ఒక నాయకుడు ఒకే ఒక నాయకుడు అంత నడిపిస్తా ఉన్నాడు విశ్వాసంలో ఉన్నాడు అండి జీవితం అయితే వ్యర్థంగా ఉండేది మనం ఇన్ని ఇటువంటి ఎన్ని క్లాస్ లు అయినా గానీ ఒక విశ్వాసం లేకుండా ఉంటే మనం మీరు విశ్వాసంతో ఉండండి నేను ఒక విషయం చెప్తాను పాలింగ్ ఆయన ఊకే లెటర్ రాస్తా ఉందట ఇండియా నుంచి ఊకే లెటర్ రాసినప్పుడల్లా లెటర్ ఇంకొకలాగా వస్తా ఉంది అయ్యో నాకు ఇలాంటి నాకు వ్యూహం కావాలా అని చదువుతున్న అంటే సరే అని ప్రార్థన చేస్తాను నెక్స్ట్ టైం పోయినప్పుడు ఇంకొకలాగా ఉంటుంది సేమ్ క్యాండిడేట్ ఇంకొకలాగా ఉంటుంది అయోధ్య ఈలాగా ఉన్నాడు ఆయన కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాడు అరే ఇంకొకలాగా వస్తా ఉన్నాడు లెటర్ ఏం కోసం దేనికోసం ప్రార్థన చేయాలి నాకు ఈ రోజే ఇటువంటి అమ్మాయి ఉండాలని ప్రార్థన చేసేట్టు ఇంకొకసారి వచ్చినప్పుడు ఇంత సది ఉండాలని ప్రార్థన చేసి రాసిండు ఇంకొకసారి వచ్చి ఇంత ఇంత ఉద్యోగం చేయాలని రాసినప్పుడలో కొత్తగా ఆయన మారుతా అయితే అన్నాడట ఆయన రిప్లై చేయండు నీకు స్థిరం లేదు నీకు స్థిమితి జీవితంలో నిలకడగా లేదు నిలకడ ఉందని నేర్చుకోను నీకు ఏ పేరుతోనే కావాలా ఏ వయసు కావాలా ఎంత సదినే కావాలా అది రాయి నేను ప్రార్థన చేస్తాను ఎప్పుడైతే ఆ పేరు రాసి అవే రాసేసి ఆయన ప్రార్థన చేయాలని మొదలు పెట్టిండు ఎవడైతే ప్రార్థన చేయాలనుకుంటున్నాడో దేవుడు వానికి బయలుపరిచాయట ఎందుకు వెయ్యి అమ్మాయిని విశ్వాసంలో ఉంటే ఇంకో ద్వారా కార్యం చేయాల్సిన అవసరం లేదు దేవుడు మన దగ్గరనే వచ్చే దేవుడే ఉంటున్నాడు మన దగ్గరనే వచ్చి దేవుడు మనతో మాట్లాడే దేవుడు ఉంటున్నాడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించండి